రాజినారాయణ వస్తాడని ఆయన అప్పట్లో రాజనారాయణ ఒక పెద్ద లీడర్ ఆయన వస్తాడు ఉపన్యాసం చెప్తాడంటే అందరూ కలిసి వెళ్ళి అక్కడెక్కడో కూర్చున్నారు ఆయన తొమ్మిదింటి రాత్రి తొమ్మిదింటికి వస్తాడని అనౌన్స్మెంటు రెండింటికి వచ్చాడు రెండింటికో పన్నెండింటికో వచ్చాడు అంతదాకా ఈ సినిమా పాటలు అవి వేసి ఏదో ఎవడో ఇంకో సెకండ్ క్లాస్ లీడర్ పాట ఏదో ఉపన్యాసం చెప్తాడు అలాంటి వాటికి మనం అటెండ్ అయ్యాం అనుకోండి వీఆర్ వేస్టింగ్ అవర్ టైం అసలు ఏ రకమైన సంఘము పెట్టుకోకూడదు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి అలా ఉండాలి తర్వాత రాగము అనేది ఉంటుంది రాగము అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ధనము మీద అటాచ్మెంట్ ఉంటుంది అంటే డబ్బు సంపాదించి మూట కడతాడు మూట కట్టిన వాడు వీడు మూట కడతాడు ఈ మూటను ఎలా పెలిసి పెట్టాలి దీంట్లో వాళ్ళకి ఎంత ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ గుర్తుంచు వీడి కేసు అందరూ చూస్తూ ఉంటారు వీడి డబ్బుని మూట కట్టాడు కదా ఎలా పంచి పెడతాడు ఏం చేస్తాడని తర్వాత కొంతమంది ఓపెన్గా అడుగుతారు కూడాను ఓపెన్గా అడుగుతారు ఇంకా ఎంతకాలం మూట పెట్టుకుంటామండి రిలీజ్ చేయండి వీడికి రోగం వచ్చిందనుకోండి సపోజ్ హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకోండి మీ దగ్గర ఉంది కదా వాటికి ఇవ్వండి కొంచెం చెక్కు ఏదో సొంతకం చేసి ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి మరి దీనికి ఒక కట్టాలి కదా అంటారు మోటార్ దగ్గర పెట్టుకున్న వాళ్ళని చూస్తే అందరికీ అసూయ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పై వాళ్ళకి కాదు కాబట్టి అది ఎవళ్ళు కూడా ఆర్టికులేట్ చేయరు నేనేదో ఒక పిచ్చితనంతో ఒక వెర్రిధరంతో నేను ఆర్టికులేట్ చేస్తున్నా ఇటువంటివన్నీ ఆర్టికులేట్ చేయరు అంటే ఓపెన్గా చెప్పరు అలాగ అందరిది కార్పెట్టు పెట్టుకుని అలాగే లోపల పెట్టుకుని ఉడుకుతూ ఉంటారు తప్ప పైకి చెప్పరు మూట కడితే వేషం కాదు మూట కడితే కుదరదు అలాగా ఎందుకంటే భార్య ఉంటుంది ఆ మూటలో సగం ఆవిడది నువ్వు కట్టేసేరని నువ్వు ఏదో గొప్ప చెప్తారంటే కుదరదు తర్వాత కొడుకులు ఉంటారు వాళ్ళకి తెలుసు నువ్వు వాళ్ళ సంగతి కూతుళ్ళు ఉంటారు వాళ్ళకి తెలుసు అల్లుళ్ళకు కూడా తెలుసు కోడళ్ళకి తెలుసు బాగా మొడగట్టేడైనా ఈ కోటీశ్వర్ల బతు ఇలాగే వస్తుంది మీరు ఏదో అనుకుంటున్నారు నేను ఒకసారి లిఫ్ట్లో అప్పట్లో బిర్లా కుటుంబంలో కోర్టు కేసులు ఎక్కింది బిర్లా ఫ్యామిలీలో కలకత్తాలో అప్పుడు న్యూస్ వచ్చింది కోడలు ఆ బిర్లా ఫ్యామిలీలో కోడలు కనశ్యామ్ దాస్ బిర్లా గారి కోడలు ఎవరో కోర్టులో రిట్ పిటిషన్ ఒకటి వేసింది నాకు సొమ్ము పంచి పెట్టాలి అది పెద్ద స్కాండల్ బిర్లా ఫ్యామిలీ నుంచి డబ్బు కోసం డబ్బులాడుకుని కోర్టుకు వెళ్ళారంటే అసలు ఆ ఫ్యామిలీ చాలా కల్చర్డ్ ఫ్యామిలీ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ఇట్ స్కాండల్ నేను కలకత్తా వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చూసుకునికొచ్చారు కేజ్రీవాల్ అని ఒక పెద్ద ఆయన బాగా కలకత్తా సెక్టల్స్లో పెద్దవాడని లిఫ్ట్లో పైకి వెళ్తుంటాయని చెప్పారు నేను ఈ మధ్యనే ఈ బిర్లా స్కాండల్లో నేను మధ్యవర్తిగా ఉన్నాను ఉన్నాను స్వామీజీ నాకు మీతో తలకోట అయిపోయిందని చెప్పారు నేను మధ్యవర్తిగా ఉన్నాను ఆ కోర్టు కేసుని చెప్పాను నా చూడడం సెటిల్ చేయండి వాళ్ళు దెబ్బలాడుకోకూడదు అలాగా మీరు మధ్యవర్తిగా ఉన్నానని విసుక్కోకండి ప్రేమగా దాన్ని సెటిల్ చేయండి అని నేను తర్వాత సెటిల్ చేసుకున్నాను సో ఐ మెయిన్ ధనవంతుల గృహాలలో ఆ అటాచ్మెంట్ మనీ ఈస్ వెరీ డేంజరస్ అది అలాగే పుత్రుడు పుత్రిక ఈ అటాచ్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ శంకర్లు ఏమంటారంటే ఈ అటాచ్మెంట్స్ ఉన్నాయి చూసారా ఇంకా అనేక ఉంటాయి అటాచ్మెంట్స్ నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నన్ను తద్దున ఒక అటాచ్మెంట్ ఉంటుంది వాడికి తర్వాత ఇల్లే అవుతుందో అటాచ్మెంట్ ఉంటుంది తర్వాత నా ఆడవాళ్ళైతే బంగారం ఉంటుంది పెద్ద పిచ్చి బంగారం ఈ బంగారం ఏమవుతుందో ఏమవుతుంది అందరూ మిగతాదో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఆ బంగారం కలిసి ఇప్పుడు భర్త ఉన్నంతకాలం ఆవిడ పెట్టుకుంటుంది ఏం మాట్లాడరు ఆర్టికులేట్ చేయరు సపోజ్ భర్త ముందు వెళ్ళిపోయాడు అనుకోండి విచ్ ఇస్ క్వైట్ పాసిబుల్ భర్త ముందు వెళ్ళిపోతే ఇంకా కదా వాణాలవి భర్త పోయిన తర్వాత ఏం పెట్టుకుంటారు అవన్నీ మూటకంటే ఎక్కడో పెడతారు ఎక్కడ పెట్టుంటుందంటావు మీ మా మీ అమ్మ వడ్డానం ఎక్కడ పెట్టుంటుందంటావో అని వాళ్ళు అడుగుతుంది భర్త కోడలు అడుగుతుంది ఆ వడ్డాన్ని నాలుగు ముక్కలు చేసి రండి మీరు ముక్క పట్టుకుపో ఇచ్చేస్తే ఫ్రీ అయిపోతా దాన్ని పెట్టు కూర్చుంటే దే ఆర్ ఇన్ ఫర్ సీరియస్ ప్రాబ్లం అటాచ్మెంట్ ముఖ్యంగా ఈ బ్రాహ్మి ఫ్యామిలీస్లో ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఈ అటాచ్మెంట్ అలా ఓడిపోతూ ఉంటుంది ఆమదం ఓడినట్టుగా ఓడిపోతూ ఉంటుంది వెరీ అన్ఫార్చునేట్ సో అధోగతి హేతుభూత వాళ్ళు అధోగతిని పొంద అధోగతి విశ్రాంతి ఉండదు ఆ భారంతో నలిగిపోతూ ఆఖరి జీవితాన్ని దేవుడు లేదు దయ్యము లేదు రామాలేదు కృష్ణ లేదు ఇవే అకౌంట్లు చూసుకుంటూ జీవించారంటే వాళ్ళ ఆఖరి శ్వాస వరకు అలాగే జీవించారు మంచం పడతారు ఆ తర్వాత అటాచ్మెంట్ ఉన్నవాడు మంచం పట్టడం ఖాయం అటాచ్మెంట్ లేనివాడు పట్టచ్చు అది వేరే సంగతి ఉన్నవాడు ఖాయం లేదంటే ప్రారంభాన్ని బట్టి ఎవరైనా కొంతమంది భాగ్యవంతులు ఉంటారు కాబట్టి ఈ గతి ఉన్నది చూసారా ఇది అధోగతి హేతుభూతం అంటే కాదండి అటాచ్మెంట్ ఉండి కూడా ఆయన తేలిగ్గా జీవించారంటే దానికి వేరే ఏమని చెప్పాల్సి ఉంటుందంటే ఇంకే నెక్స్ట్ జన్మ అనేదో చెప్పాలి అలాగే దాన్ని దాటవేయడం ఎందుకని ఈ జన్మలోనే దాని సమస్యలు ఉన్నాయి సుమా అని నేను చెప్తున్నా దట్ ఈస్ హా ఐమ్ ఎక్స్ప్లెయిన్ కాబట్టి అటాచ్మెంట్ ఈస్ ది డైరెక్ట్ రిజల్ట్ ఇట్ ఇట్ ఈస్ ది డైరెక్ట్ కాజ్ ఆఫ్ a నలభై పర్సెంట్ అధ్యాత్మస్థితి నుండి క్రిందకి జారిపోవడానికి అటాచ్మెంట్ కంటే పెద్ద దోషము మరొకటి లేదు అధోగతి హేతుభూతం అటువంటి అటాచ్మెంట్ని విడిచిపెట్టేసి చెక్వా గృహే అది ఇంట్లో పెరిగి పెద్దవాడవుతూ ఆ ఇంటిని వీడు సంరక్షిస్తూ ఉండగా అలా పెరుగుతూ వచ్చింది ఎక్కడ పుట్టిందో ఈ అటాచ్మెంట్ ఆసక్తి దాన్ని అక్కడే విడిచిపెట్టేసి అండ్ లిమిట్ ధేరించారు తర్వాత ఏం చేస్తారు ఆత్మేచ్ఛయ తమ స్వరూపమును తెలియాలనేటువంటి ఇచ్చారు అది అంటారు జిజ్ఞాస ఉండాలి ఆత్మేచ్ఛయ అనుకోవడం ఒక కాశీలో ఉండాలని కోరిక పుట్టింది కాశీలో ఉండాలని కోరిక సరే కాశీలో ఫ్లాట్ ఒకటి సంపాదించుకుని అలాంటి కోరికలు కొలవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫ్లాట్లు రిటైలర్స్ రియల్ ఎస్టేట్ పీపుల్ ఉంటారు దా ఆల్ ప్రమోషన్ ఆఫ్ కమర్షియల్ ఇంట్రెస్ట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ మనకి కనపడవు ఎందుకంటే మనం అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న సర్కిల్స్లో జాయిన్ అయితే మీకు వస్తాయి అడ్వర్టైజ్మెంట్ ఆఖరి శ్వాస వరకు కాశీలో ఉండాలనుకుంటున్నారా మీరు కాశీలో ప్రాణం విడిచిపెడితే శివుడే వచ్చి మీ చెవులో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు మోక్షము అరచేతిలో మోక్షము కాశీ నివాసము అని ఓ శ్లోకం కూడా ఉంటుంది తప్పులతో సంస్కృత శ్లోకం తప్పులు ఉంటాయి దాంట్లో వర్ణక్రమ దోషాలు ఉంటాయి ఎందుకంటే అది ప్రింట్ చేసిన వాడికి సంస్కృతం రాదు కదా ఓ శ్లోకం ఉంటుంది కింద అడ్వర్టైజ్మెంట్ మీకు అన్ని సౌకర్యములు ఉంటాయి వృద్ధులకు ప్రత్యేకించి సౌకర్యములు ఉంటాయి మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు ఎన్ లక్ష రూపీస్ డౌన్ పేమెంట్ చేసిస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాము అనేలాగా మోసాలు ఉంటాయండే నేను ఒక ఆయన ఎరుగున్నాను అలా మోసపోయిన వాడిని ఆయన ఇరవై ముప్పై లక్షలు కాలిఫోర్నియాలో ఉండేవాడు ఇలాగంటే దానికి హృషికేశ్లో ఒకటి ఉంటే దానికి వెళ్ళాడు దగ్గరలో సొమ్ము డాలర్లలో సంపాదించాడు మల్టిప్లై యాభైతో మల్టీపల్ మల్టిప్లై చేసి అలాంటి డబ్బు ఒక ముప్పై లక్షలు ఇచ్చాడు రియల్ ఎస్టేట్ అయింది వెళ్ళి ఆక్రమించాడు ఈయనమో రిజిస్ట్రేషను డాక్యుమెంట్స్ అని ఇచ్చాడు వెళ్ళి ఆక్రమించాడు ఆక్రమిస్తే ఎవడో రౌడీలను వేసుకొచ్చి తనివేశాడు ఇంత జరిగేది రూలు ఉత్తరప్రదేశ్లో రూలు ఏమిటి రైపు ఏమిటి గుండా రాజ్య చెల్తా రౌడీ ఒకడు వచ్చేసి తరివేశాడు ఈ దరిదాపుకి వస్తే కాళ్ళు దగ్గర చెప్పాడు అప్పుడు వెళ్ళి వాడిని పట్టుకున్నాడు వెళ్ళి వాడు దొరకడు మొత్తానికి ఒక నెల మకాం పెట్టి మా ఆశ్రమంలోనే వాళ్ళ ఆశ్రమంలోనే ఒక పెట్టి వాడు దొరికాడు అతి కష్టం మీద దొరికాడు అదు దొరికే వాళ్ళు పట్టుకుంటే ఏమిటి అలా పట్టుకున్నాడు రోడ్డు మీద అంటే నా ఫ్లాట్ నీ ఫ్లాట్ ఏమిటి నేను పిచ్చా ఉన్నానా నీకు ఇచ్చాను కదా పోవతున్నారు కానీ వాడుకోమన్నాడు లాయర్ దగ్గరికి వెళ్ళాడు రా అంటాడ ఇంకా లాయరేగా మిగిలింది రా ఏమిటి నీ సంగతి నీ ఫ్లాట్ దా కూర్చో నీ ఫ్లాట్ నీకు నేను ఇప్పిస్తాను వాడు మొదలు కానీ ఇతను మేలుకున్నాడు ఏమని ఈ ట్రాఫర్ నాలు పుట్టుగా ఎవడో సలహా ఇచ్చాడు అయింది అయింది వెళ్ళిపో ఇక్కడి నుంచి వాళ్ళందరినీ ఆశీర్వదించడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే లేకపోతే కాలిఫోర్నియా వెళ్ళి మళ్ళీ బెంగ పెట్టి కూర్చోవలసి వస్తుంది వాళ్ళని ఆశీర్వదించు అక్కడ శివుడికి ప్రార్థన చేయి వీడు చాలా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేయి ఆ ఫ్లాట్ అమ్మిన ఉన్నాడు చూసావా వాడు పరమేశ్వరుడు వాడికి సకల సుఖంలోనిచ్చుగాక అది ఇంకొక ప్రార్థన ఒకసారి కాదు ముత్యం మూడు సార్లు చేయి అప్పుడు నీ మనస్సు వాష్ అయిపోతుంది అప్పుడు ఆ ముప్పై లక్షలు ఇది కాదనుకో ఆ పేపర్లో ఏమైనా ఉంటే చింతి ఒకరు బాగా పో కాలిఫోర్నియా పో మళ్ళీ కాలిఫోర్నియా వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు ఆయన అక్కడ రామాకృష్ణ అనుకుంటూ ఉంటున్నాడు ఇది రియల్ పాఠం కూడా చెప్తున్నారు ఆయన ఎవరు చదువుతున్నాడు ఏదో భగవద్గీత ఇది రియల్లీ కాబట్టి కాబట్టి కాశీలో ఉండాలని ఇచ్చ కాదండి కాశీలో ఉండాలంటే ఇది కాశీ ఇక్కడుంది కాశీ అయితే ఇక్కడుంది కాశీ అన్నారు పర్వాలేదు ఆజ్ఞాచక్రంలో కాశీ మీరు ఎక్కడున్నా పర్వాలేదు ఓంకారంలో ఇక్కడే భావన చేస్తారు కూడా అది ఇక్కడైనా ఉంది ఎక్కడైనా ఉంది అంతేగాని ఉత్తరప్రదేశ్లో డిస్టిక్ట్ కాశీ అలా అది ఆ కాశీ ఈజ్ అ ప్రాబ్లం అక్కడ వెళ్ళి ఒక ఆయన నాకు ఉత్తరం వేశారు ఆయన ముందు పేరు ముందు కాశీ వాసీ సోన్సు శర్మ అని నాన్న పెట్టాడు ఎందుకంటే అలా ఎందుకంటే కాశీవాసి అని దానిపై శనికోవాలి వీళ్ళు అమెరికన్స్ అంటారు చూడండి ఏమంటారు వాళ్ళు ఇలా అంటారు పిట్వీన్ ది కోట్స్ కాశీవాసి అని ఇలాగే పెడతారు అలా పెట్టి కాశీవాసి సచ్ అండ్ సచ్ శాస్త్రి అని సంతకం పెట్టి నాకు ఒక ఐటమ్ పంపించారు ఆయన వెళ్ళి ఆరు మాసాలు కాలేటప్పుడే కాశీవాసి అటువంటి ఇచ్చలు దే హ్యావ్ సమ్ రెలవెన్స్ అంటే ఈ ఈ ఈ జన్మలో కాశీవాసం చేస్తే మళ్ళీ జన్మలో ఆయనకు ఆత్మహత్య కలగవచ్చు మంచిదే కదా మరి కాశీవాసం మంచిదే కదా ఎందుకంటే మళ్ళీ జన్మలో ఆత్మహత్య కలిగించడానికి దారితీస్తుంది అలాగే బాబు ఈ ఎవరైతేరా ఈ జన్మ అయితే మరి మళ్ళీ కాశీవాస అంటావేమి కమ్ కమ్ టు బి ఆత్మవిద్య యూ కెన్ కమ్ నౌ కాదు నేను కాశీవాసం చేస్తాం శుభం నీకు జిజ్ఞాస మళ్ళీ జన్మలో కలుగుగాక అని ఆశీర్వదించి పంపించాను ఆత్మేచ్ఛ ఆ జిజ్ఞాస అది సరళం ఇలాంటి కోరిక అంటే మంచివాడికి కూడా శాస్త్రం చదువుకున్న కూడా కాశీవాసం చేయాలని కోరిక కలుగుతుంది కానీ ఆత్మేచ్ఛ కలగదు శంకరులు సాధన పంచడంలో ఆత్మేచ్ఛా వ్యవసీయతం అని చెప్పారు ఆ ఆత్మేచ్ఛను పట్టుకోరా నువ్వు దాన్ని దృఢం చేసుకో ఇంకా మిగతా ఇచ్చలన్నీ కాశీవాసము ఇలాంటి ఇచ్చలన్నీ పక్కన పెట్టు దీన్ని దృఢం చేసుకో అయ్యప్ప పద్దెనిమిది సార్లు వెళ్ళాలని కోరిక ఒక ఆయనకి మంచిది వెళ్ళి అయ్యప్ప వెళ్ళినప్పుడల్లా నీకేం కనపడుతుందా అక్కడ తత్వమసి ఏమి కనబడు పద్దెనిమిది వెళ్ళి కూడా దాన్ని చూడకుండా వచ్చాడు ఒక ఆయన దాన్ని పట్టించుకోకుండా చూడకుండా అంటే పట్టించుకోకుండా తత్వమసి అని ఉంటుంది కాబట్టి ఆత్మేచ్ఛ వ్యవసీయత ఇచ్చంతో ఉంటే ఆత్మేచ్ఛ ఉండాలి వైకుంఠానికి వెళ్ళాలనే కోరిక అనవసరం కైలాసానికి వెళ్ళాలనే కోరిక అనవసరం కాశీవాసరం కోరిక అనవసరం ఎప్పుడు ఆత్మేచ్ఛ ఉన్నట్లయితే ఇన్ కంపారిజన్ విత్ ఆత్మేచ్ఛ అసలన్నీ అనవసరమే ఆత్మేచ్ఛ లేదంటే ఏదో ఒకటి అవేనా బెటరు ఈ సంసార ఇచ్చ కంటే అవే బెటరు వాటికంటే ఆత్మేచ్ఛ కాబట్టి ఆత్మేచ్ఛ వారు ఆత్మేచ్ఛను కలిగి ఉంటారు వారు ఏమధ్యయనం చేస్తారంటే ఉపనిషదర్థరసం పిబంత ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి వచ్చి స్వామిజీ కాశీఖండం విన్నానంటే బాగుంటుందండి చాలా సంతోషం స్వామి బాగుండడం ఎందుకండి తలపోటు వచ్చిందండి మీరు చెప్పిన ఉపనిషత్తు విన్న తర్వాత కాశీఖండం వినాలంటే తలపోటు వచ్చిందన్నానండి ఎందుకంటే ఏవో కథలు ఏవో నేను ఎప్పుడు చూడలేదు అంటే ఏదైనా అలా నక్కర్లేదండి వివాళ్ళు వింటారు కాశీఖండం కూడా వింటే మంచిదే ఏదో పురాణ శ్రవణం స్కాండ పురాణంలో ఉంటుంది కాశీఖండం కాశీ నగరము దాని యొక్క మహిమ ఏవో కథలు కాకరకాయలు చాలా ఉంటాయి దాంట్లో అదంతా వినొచ్చు చెప్పేవాళ్ళు చెప్తారు సింపుల్గా ఉంటున్నాయి ఎంతో పెద్ద వినేసిది ఏమీ లేదు మీరు మామూలుగా ఒక్క పిసా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సంస్కృతి అంటే మీరే చదివేసేయచ్చు అలా స్పీడ్ రీడర్ ఉన్నట్లయితే గంట ఎప్పుడు కాశీఖండం అంతా చదివి పక్కన సో దాన్నే పురాణం మీరు వారం రోజులు చెప్పచ్చు వారం రోజులు చెప్పచ్చు నెల రోజులు చెప్పచ్చు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ కథావాచికులు ఏం చేస్తున్నారని వీళ్ళు అతి తెలివితేటల ప్రక్రియ ఒకటి పెట్టారు అదేమిటంటే పక్కన ఒక వైలిన్ను ఓ తబలా పెట్టుకుంటారు నేను అది అనుకరిద్దామని నాకు ఆశ ఉంటుంది కానీ అనుకరించలేకపోతాను కూడా రాధారాణి రాజారెడ్డి రాజారెడ్డి క్యా వైలిన్ కృష్ణ భగవాన్కా చింతన్ కరథి వైదు రాధారా అది మొదటే చెప్పొచ్చు కదా రాధారాణి కృష్ణ భగవాన్కా చింతన్ కర కర్రహీతి అని ముందే అడవచ్చు కదా అది అది మధ్యలో ఈ వైదిల్లి ఇంత ఆలసేందుకు ఐదు నిమిషాలు విన్నానండి నేను ఐదు నిమిషాల్లో ఆయన ఇంతే చెప్పాడు రాధారాణి కృష్ణ భగవాన్కి చింతన్ కర్రహీతి అని చెప్పాడు ఇంతే చెప్పాడు ఆయన ఐదు నిమిషాల్లో ఏం పిచ్చాయే ఉన్నాను వాళ్ళెక్కడ నేను ధన్యాష్టంగా చెప్పాలంటే ఏడాది పడుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ వె రీజన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కావాలంటే ఈ వైన్ ఎందుకు అనవసరం కాదు ఇది మధ్యలో ఇంటరప్షన్ తబలా ఇంటరప్షన్ వై ఆల్ దాట్ యు కమ్యూనికేట్ బ్రహ్మవైవర్త పురాణం ఎదురుకుండా పెట్టుకుని చక్కగా ధారావాహికంగా ప్రవాహరూపంగా చెప్పబోయా చెప్పి వాళ్ళందరూ కూర్చుంటారు రుక్మిణి కళ్యాణం చెప్పు కూర్చుంటారు వింటారు ఇదేమిటిది తబలా ఏమిటి ఈ వైనికేమిటి మధ్యలో ఏం చెప్పాలకున్నా మధ్యలో అది అంటే నాట్ కమ్యూనికేటెడ్ ఇట్ ఎస్ బికమ్ ఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి అది కాదు శ్రవణం అంటే అలా కాదు ఉపనిషదర్థ రసం పిబంత ఆత్మేచ్ఛ ఉండాలి ఉపనిషదర్థరసం పిబంత ఔపనిషదర్థరసం పిబంత ఆత్మేచ్ఛయా ఔపనిషదర్థరసం పిబంత సో ఉపనిషత్తులలో ఉండే అర్థం ఉంటే తాత్పర్యం అంటే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క రసాన్ని ఆస్వాదిస్తూ అంటే ఆత్మవిచారాన్ని ఆస్వాదించాలి ఆత్మవిచారాన్ని ఆస్వాదించటం చేతనవ్వాలి నేను మొన్న సదర్శనం పాఠం చెప్తున్నాను ముప్పై మూడు శ్లోకాలైంది ఇంకా ఇంకో విచిట్లో పూర్తవుతుంది అది దాంట్లో చాలా గొప్పగా ఉంటుంది ఇంకా అందులో లాస్ట్ టెన్ దర్శన్స్లోకి వచ్చాము ఇంకా భగవాన్ మహర్షి మరింత లోతుగా అక్కడ ఆత్మవిచారాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారు నేనేదో ఉత్సాహంగా ఆత్మవిచారం నేను చెప్పాను వాళ్ళు మహానందపడ్డారు వాళ్ళు ఇచ్చిన బ్యాక్ బ్యాక్ ఫీడ్బ్యాక్ మీకు ఇస్తున్నాను మీతో చెప్తున్న మాట వలసి చాలా ఆనందపడ్డారు వాళ్ళు ఆనందపడితే నేను ఆనందించాను ఎందుకంటే వీళ్ళకి ఆత్మేచ్ఛ కలవాళ్ళు ఆత్మవిచారాన్ని ఆస్వాదించేటువంటి భాగ్యము వీళ్ళకు ఉన్నది ఇటువంటి సాధకులని మనం ఉద్దేశించి మాట్లాడే భాగ్యం మనకు కలిగిందని నేను సంతోషించాను ఎందుకంటే లేకపోతే ఆత్మేచ్ఛ లేని వాడికి మీరు ఆత్మవిచారం చెప్తే వాడు పైకి కిందకి చూస్తూ ఉంటాడు వాడికి రసం దొరకదు ఎద్దుకి అటుకుల విషయ ఏం తెలుస్తుంది పెద్ద అలాంటి తాగితే ఉంటుంది అతుకులు అవి నోట్లో వేసుకుని కొంతసేపు నవ్వితే దాని నుంచి ఒక మాధుర్యం అనుభవానికి వస్తుంది వాటిలో పరిమళం ఉంటుంది ఇవన్నీ ఎద్దుకేం తెలుస్తాయి అని సామెత ఊరికి అలా కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక దృఢమైన ఇచ్చ ఆ కలిగిన వెంటనే దాన్ని గట్టిగా పట్టేసుకుని దాన్ని ద్రోహం చేసేసుకునే మిగతా ఇచ్చలన్నింటినీ కూడా అంటే మిగతా వాటిని తోచితంగా పెట్టుకోవడము తప్పు లేదు వీలైనంత మటుకు మిగతా వాటిని ఆ వేకెంట్ లుక్ రావాలి రామకృష్ణ గారు చెప్పారు ఒకసారి ఆ వేకెంట్ లుక్ శూన్య దృష్టి రావాలి శూన్య దృష్టిలో పడిపోవాలి ఎటు చూసినా శూన్యమే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు కర్మ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఉపాసనల మీద మల్టిపుల్ ఉపాసనలు ఉంటాయి లెక్క లేనని ఉపాసనలు ఉంటాయి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు తీర్థయాత్ర మీద ఇంట్రెస్ట్ ఉండదు జనం మీద ఇంట్రెస్ట్ ఉండదు పార్టీల మీద పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు పెళ్లిళ్ళు పేరెంటాల మీద ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏమిటో అలా నిర్ముఖంలో ఇటువంటి చూస్తున్నాడు అన్నట్టుగా తయారవ్వాలి దెన్ హీజ్ రెడీ ఫర్ ది విషయం చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు కూడా వాళ్ళు ఎంత అలా అనుకుంటే మనకంత ఆశీస్సు మనకు ఆశీర్వదిన కూడా వీడు జడు అబ్బా ఎంత పెద్ద ఆశీర్వచనం ఎంత ఫ్రీడమ్ వీడు మహాపండితుడు అని పొగిడాడు అనుకోండి ఎవరు ఒలాయించున్నా మీరు మళ్ళీ పొగడాల్సి ఉంటుంది ఏదో పుస్తకం ఏదో ఇవ్వాల్సి ఉంటుంది ఏదో చేయాలి కుర్చీలో కూర్చో పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా వీడు జో జూడండి అనేసాడనుకోండి అబ్బా ఎంత ఫ్రీడమ్ అండి ఆ ఫ్రీడమ్ను మించిన ఫ్రీడమ్ ఇంకొకటి రాదు తనే ఎవడైనా పొగుడుతున్నాడంటే భయపడాలి కానీ ఎవడైనా తెగడుతున్నాడంటే ఆశీర్వచనం ఎందుకంటే యూఆర్ ఫ్రీ నౌ అనీవే కాబట్టి ఔపనిషదర్థ రసం సిబ్బంత ఆత్మేచ్ఛ కలవారే ఉపనిషత్తుల యొక్క రసాన్ని ఆస్వాదించాలి ఉపనిషత్తులు ఎంత మధురంగా ఉంటాయండి తైత్రీయోపనిషత్తు నేను ఈ లాస్ట్ ఇయర్ పాఠం చెప్పాను రెండు వల్లులే చెప్పాను దృగువల్లి ఇంకా చెప్పడం తర్వాత మధురంగా ఉంటుంది అత్యంత మధురంగా ఉంటుంది ఆఖర అనువాకం ఎతో భాష ఇంకా నా చెవిలో గింగులు తిరుగుతోంది ఆ అనువాకం అక్కడ భాష్యం తలస్పర్శ భాష్యం ఆత్మవస్తువుని అంత గాఢంగా స్పృశించే విధంగా అంత లోతైన విచారం మీకు కూడా కనపడతాం అలాగే ఉపనిషత్తుల యొక్క రసాన్ని ఆస్వాదించడం ప్రారంభం చేయాలి ఉపనిషత్తులంటే మళ్ళీ ఏవేవో ఉంటాయి లక్ష నూట ఎనిమిది ఉపనిషత్తులని వెయ్యి ఎనిమిది అలా మొదలెట్టకూడదు ఒక ఆయన ఉన్నారు ఏం మంచి పండితుడు ఈ ప్రవచనం జరుగుతుందండి అని అడిగి అలా ప్రవచనం అలా ధారావాహికంగా జరిగిపోతాం ఏమిటండి అంటే నూట ఉపనిషత్తుల ప్రవచనం ప్రస్తుతం ఏ ఉపనిషత్తు చెప్తున్నారంటే వరాహోపనిషత్తు చెప్తున్నాను అంటే మేము వరాహ మూలం వరాహోపనిషత్తు అలాంటి ఉపనిషత్తు ఉందని అప్పుడే విన్నాను నేను అంటే నేనున్నాను ఎందుకంటే అలాగా నూట ఎనిమిది ఉపనిషత్తులని మీరు ముప్పై ఉపనిషత్తులో చెప్పిన దానికి నువ్వు ఉపనిషత్తులో చెప్పిన దానికి వైరుధ్యం ఉంటుంది ఇక్కడ ఓ రకంగా ఉంటుంది అక్కడికి మొత్తం పురాణాలన్నీ పాఠం చెప్తారంటే శివపురాణంలో చెప్పిన దానికి విష్ణు పురాణంలో చెప్పిన దానికి ఉత్తర ధ్రువానికి పశ్చిమ ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఉన్నంత తేడా ఉంటుంది ఏమిటి ఆ పాఠం ఎవాళ్ళు వింటారు ఏమి నేర్చుకుంటారు అంటే వాళ్ళు ఏమీ నేర్చుకోవట్లేదని అర్థం అలా ఉండకూడదు ఉపనిషదర్శన సంపద అంటే అలా ఉండకూడదు పది ఉపనిషత్తు చాలు కైవల్యం అదనము ఆరంభ ఉపనిషత్తు ఎందుకంటే మొట్టమొదటే భాష్యం అంటే కొంచెం ఇబ్బంది పడతారని కైవల్యం చదివి కఠానికి రావచ్చు కైవల్యం సింపుల్గా ఉంటుంది కొంత ఉపాసన కూడా ఉంటుంది ఎటువంటి ఉపాసన ఆత్మజ్ఞానానికి సరిపడే ఉపాసన కొంత యోగా ఉంటుంది కొంచెం ప్రాణాయామం ఇచ్చారు అన్ని ఒక డిసిప్లిన్లో పెట్టినట్టుగా ఉంది తర్వాత ఆత్మస్వరూపాన్ని చెప్పినట్టుగా ఉంటుంది సడన్గా వాడిని ఆత్మ విచారంలోకి ముండకల్లోకే మాండూక్యంలోకి తీసుకూర్చి పడేశారనుకోండి నా నిరోధో న మోక్ష నరువు నీ స్హాన్ని మొదలు పెడితే అది ఒక క్రమం కాబట్టి అవే ఉపనిషత్తులు అంతేగాని ప్రతిదీ ఉపనిషత్తు అని అలా ఆ ఉపనిషదర్థరసం పెంబా ఉపనిషత్తుల యొక్క మనం ఆస్వాదిస్తూ కోరికలేం ఉండకూడదు వేత స్పృహ ఏ కోరికలు ఉండిపోదవుతూ ఉంటుంది సాక్షిగా ఉండిపోవాలి వచ్చిన దాన్ని రానివ్వాలి పోయి దాన్ని పోనివ్వాలి వచ్చి దాని మీద అటాచ్మెంట్ లేదు పోయి దాని గురించి విచారం లేదు దుఃఖం లేదు అలాగా స్పృహ అనేది లేకుండా నిస్పృహ అసలు ఏ రకమైన కోరికలు ఉండకుండా రెస్పాన్సివ్గా ఉండడం ఆ సందర్భాన్ని బట్టి రెస్పాన్స్ చెప్తూ ఉండడం అంతేగాని కోరికమే అక్కర్లే ఊరికే రెస్పాన్స్ మహాత్ములు అలాగే ఉంటారు కోరికలే ఉండవు జనరల్గా కానీ జనాలు ఇంటర్ప్రేట్ చేసేప్పుడు కొంచెం మిస్టేక్ చేస్తారు ఓసారి కామకోట్టు పెద్దవారు చెప్పారు ఆయనే చెప్పారు స్వయంగా ఆయనకి తొట కూర కూర వడ్డించారు వడ్డించి మహాత్మా తోటకూరు కూడా మీరు ఇష్టపడతారంటే అబ్బో చాలా ఇష్టపడతారని మాట వరుసగా అన్నారు ఆయన ఆ వడ్డించిన వాళ్ళ మనస్సుకి ఉల్లాసం కలిగించడం కోసం తోటకూరు కూడా నేను చాలా ఇష్టపడతాను ఇష్టపడతాను ఆహా అన్నారు ఆయన అన్న ఆహాని వీళ్ళు ఇంక తోటకూరు కూడా ఆయనకి ఇష్టమైనదో ప్రచారంలో పెట్టేసేపటికి ఆయనకు వరుసగా తోటకూరు కూడా పెట్టేస్తున్నారు ఇంకేదీ లేదు అది తినలేక ఆయన మూడు రోజులు భోజనం మానేశారు అప్పుడు మూడో రోజు అడిగారు ఏమిటి మీరు ఎలా ఉపవాసం చేసుకుంటూ పోతున్నారు భోజనం ఆయనకు ఉపవాసంలో తిట్టాయి ఆయన ఉపవాసం చేసేసి అందరూ చేయలేరు ఉపవాసం ఉపవాసం చేయటం ఈజ్ ఎ బిగ్ కెపాసిటీ ఉపవాసం చేయటం అంత సరళం కాదు చాలా కఠినమైన విషయం మూడు రోజులు ఉపవాసం చేసేశారు అప్పుడు అడిగారు ఎవరు గాంధీ ఉపవాసం చేసేస్తూ ఉండేవారు అలాగే అడిగారు ఎందుకు పసం ఈ తోటకూర కూల తినలేక దానికి బ్రేక్ పెట్టడం కోసం నేను కోసం చేసే నేను చెప్పారా ఇక ఉడికే అలా అంటారు తప్ప స్పృహే ఉండదు ఉండదు నోట్లో పెట్టుకున్నది లోపలికి వెళ్ళడాకుండా అడ్డుపడకుండా ఉప్పు వేసి పెట్టారనుకోండి యూ కెనాట్ పుష్ ఇడ్డం ఉప్పు ఎక్కువైతే యు కెనాట్ పుష్ ఇడ్డం పులుపు ఎక్కువైతే యు కెనాట్ పుషిద్దాం ఉప్పు మోడరేట్గా ఒకసారి తక్కువైనా పర్వాలేదు పులుపు లేకుండా ఉప్పు తక్కువగా ఉందనుకోండి ఇట్ విల్ గోడౌన్ మీరేమీ పుష్ చే అక్కడ వెళ్ళిపోతుంది అయితే పని అయితే అలా ఉంటారు తప్ప స్పృహ అనేది పెట్టుకో ఉండదు అలా తయారైపోవాలి దాని మీద మహాత్ముడు చెప్పాడు మరి వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంటాయి ార్థం చేసుకుని ఆ ఫిలసాఫీ యొక్క హయ్యర్ లెవెల్స్కి చేరుకోగలిగితే మహాత్ములు ఏమని చెప్పారంటే యూ షుడ్ యువర్ టేస్ట్ మస్ట్ బి వెరీ బ్లాండ్ అని చెప్పారు బ్లాండ్ టేస్ట్ కట్టుకునే వస్త్రం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎప్పుడూ అలా అలాగే అనుకోలేదు ఏదో ఉండాలి ఎప్పుడూ అలా అనుకోలేదు ఫలానా విధంగా ఉండాలని అనుకోలేదు ఏ రంగు చొక్కదు ఏ రంగు ఏమిటో ఏదో రంగు చేతికి దొరికింది చొక్క బుల మీద కప్పేసుకోవడం పోవడమే బ్లాండ్ టేస్ట్ మీరు హెయిర్ స్టైల్ ఎలా ఎలా ఉండాలి అన్నిటికంటే మోస్ట్ బ్లాండ్ హెయిర్ స్టైల్ విధంగా నేను వెళ్తూనే చెప్తా జీరో పెట్టు జీరో గో హెయిర్ కానీ ఇంక మళ్ళీ హెయిర్ స్టైల్కి ఇంకా మధ్యపాపిడా ఎడం పాపిడా కుడిపా ఏం ఇచ్చా ఉన్నా బ్లాండ్ ఫుడ్ బ్లాండ్ టోఫు టైప్ ఆఫ్ ఫుడ్ నదిలేయడం పొడవుతాడు డయాబెటీస్ దరిదాపురాడు బ్లాండ్ అలా బ్లాండ్ టేస్ట్ డెవలప్ చేసుకుంటే వాడు ఫ్రీ అయిపోతాడు హీజ్ ఫ్రీ వాడేం దుఃఖాన్ని అనుభవించడు హీ బికమ్స్ ఏ ఫ్రీ బర్డ్ తస్పృహా విషయ భోగపదే విరక్త ఎనీ ప్లేస్ చోటు ఆర్ కాంటెక్స్ట్ సందర్భం ఆర్ మనిషి కనెక్టెడ్ విత్ ఎంజాయ్మెంట్ ఆఫ్ సెన్ స్ప్రెషల్స్ నాట్ ఫర్ అస్ ఇస్ నాట్ ఫర్ అస్ ఓ మహాత్ముడు మామూలుగా అలా వెళ్దామని లేచాడు ఇలా మామూలుగా కూర్చొని చోటు నుంచి లేచాడు అటు వెళ్దామని ఇ లోపల అటు నుంచి ఆయన ఏవో ఓ పలకంప లేకపోతే ఇంకా ఏవో కొంత ధనము ఇవన్నీ ఈ మహాత్ముడికి సమర్పిద్దామని నుంచి ఒక ఆయన ఓ ధనవంతుడు వస్తున్నాడు వెంటనే ఈ మహాత్ముడు చేరిపోయేది అది దొరకలే అలా ఉండాలి నో నాట్ ఇన్ స్పెషల్గా భోగ పదే కొంతమంది భోగా పీపుల్ ఉంటారు ఒకసారి శ్రీరామకృష్ణ వారిని ఎక్కడికో పిలిచారు స్వచ్ఛంగా పీచి వెళ్ళేవారు నిజానికి ఆయన ఎలా ఉండేవారు వాదు మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకుంటున్నారంటే వాగాందుకు మనమే వెళ్ళినాం బదల్ అనేవారు పీస్ట్ కోరు అలాగా అంటే ఇంకా అసలు అహం అన్నది అది న్యాయప్రయశంతో కూడా ఉండదు సరే ఎక్కడికో సరే సత్సంగా ఉంటే వెళ్ళిపోయారు దీంతో పాటుగా ఇంకో నలుగురు ఐదులో పది మంది విద్యార్థులు ఉంటారు వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడ కూర్చున్నారు కూర్చుంటే ముందు సత్సంగం ఇంకా మొదలు కాలేదు కాఫ్యూటీ ఏదో సరే జస్ట్ లోకల్ పాలిటిక్స్ చర్చ మొదలైంది ఆ చర్చలో ఉత్సాహం కొంత ఎక్కువైంది జనరల్గా ఉత్సాహం ఎక్కువ అవుతుంది కదా ఇంటెన్స్ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయనుకోండి ఈవేళ ఆ టాపిక్ ప్రారంభమైందనుకోండి టకటక టకటక ఊడోమాట వాడోమాట వాడోమాట ఎవరి మాత్రం వాళ్ళు చెప్తా అలాగే చెక్సి దీన్ని బిల్డప్ అయిపోయింది అలా అయిపోయింది ఆయన ఐదు నిమిషాలు వెయిట్ చేశారు పది నిమిషాలు వెయిట్ చేశారు వెయిట్ చేసి లేచి నిలబడి నో నేను ఈ ప్రసంగంలో కూర్చోలేను నాకు ఒళ్ళంతా తేళ్లు జరువులు ఉంది మీరు మీరు ఈశ్వరుని యొక్క విచారం చేస్తారేమో అనుకున్నాను ఈ లౌకిక విచారం చేస్తారంటే నా వల్ల కాదు నేను కూర్చోలేకుండా ఉన్నాను అని విడిపోయిన విరఫ్ విషయ భోగ పదే విరక్త విషయభోగములకు సంబంధించిన వ్యక్తి కానీ సందర్భం కానీ చోటు కానీ దాని మీద విరక్తి దూరంగా ఉండుట పదము స్థానము చోటు వ్యక్తిని కూడా పదము అంటారు ఇప్పుడు ధనము నాకు వీడు పదము అంటే ఈజ్ ది సోర్స్ ఆఫ్ వెల్త్ అలా వాడతారు ఇంకైతే చోటు కానీ మనిషి కానీ కాంటెక్స్ట్ కానీ ఒక పర్టికులర్ మనిషి కాకపోవచ్చు ఒక కాంటెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు సన్యాసులు పెళ్ళిళ్ళకి వెళ్ళరు కొంతమంది వెళ్ళరు వెళ్ళి వెళ్తారు మనం వెళ్ళి జడ్జి చేయం వెళ్ళని వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే విషయభోగ పదమపాది అక్కడికి మనం ఎందుకు తర్వాత వాడు పెళ్లి చేసుకుని వాడు హీ వాట్ ఎవర్ హీ ట్రైన్ ఆ కాంటెక్స్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో సన్యాసి దేన్ని రిప్రజెంట్ చేస్తాడో వేరే అపోజిట్ ఇచ్చేత కాబట్టి దే డోంట్ గో డ్యా దే డోంట్ మేక్ అన్ అపియరెన్స్ ఆధునిక కాలంలో కొంచెం కమర్షియలైజ్ అయిపోయి సమాజాలు కొంత భోగ తయారైపోవడం చేత సన్యాసులు షాపులను ఇనాగరేట్ చేయటం రిబ్బలను కట్ చేయటం ఇలాంటివన్నీ మొదలయ్యాయి కానీ అసలు సన్యాసులు అలాంటివి పెట్టుకో ఒక ఆయన నన్ను షాప్ ఇనాగ్రేట్ పెద్ద ఫోర్స్ నా మీద పెద్ద ఆయన ఉండబట్టలేక నీ నీకేమీ చేదస్తున్నామీ నువ్వు వచ్చి ఇనాగరేట్ రిబ్బను కట్ చేసి వెళ్ళవా నీకు నేను కొంత పరస్ నీ సొమ్మే పోయి నీకు నీ కష్టం బంగారం షాప్ కాదు ఏదో సమదర షాప్ సమ్ కైండ్ ఆఫ్ ఎ షాప్ నువ్వు వచ్చి ఇనాగ్రేట్ చేసిపో అంటే ఒకబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపో నిన్ను మేమేమో పువ్వుల్లో పెట్టి కార్లో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేస్తాం అంటే నేను చెప్పాను నో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఐ డోంట్ వాట్ టు ఇనాగ్రేట్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ పర్సె వాట్ ఈజ్ రాంగ్ విత్ బిజినెస్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ బిజినెస్ బట్ ఫర్ సన్యాసి ఇట్ డజంట్ వర్క్అవుట్ ఎందుకంటే ఇన్ బిజినెస్ వాట్ ఈజ్ రాంగ్ విత్ బిజినెస్ అని నేను చెప్పమంటే చెప్తాను మరి కష్టపెట్టుకుంటారు ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కష్టపెట్టుకుంటారు యు టేక్ మోర్ అండ్ గివ్ లెస్ దట్ ఈజ్ వాట్ బిజినెస్ ఈజ్ దట్ ఈజ్ ఐ వాంట్ టు టేక్ లెస్ అండ్ గివ్ మోర్ ఇఫ్ పాసిబుల్ ఐ డోంట్ వాంట్టు టేక్ ఎనీథింగ్ అండ్ యట్ గివ్ దట్ ఈస్ బిగ్ డిఫరెన్స్ కాబట్టి విషయభోగ పదే విరక్త అసలు దాని జోలికి వెళ్ళే పని లేదు అంతటి విరక్తి ఎప్పుడైనా ఫిజికల్గా ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఫిజికల్ సపోజ్ యూ ఫైన్ ఏదైనా భోగస్థానంలో మీరు ఉన్నారు ఇట్స్ ఓకే హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ యూ యూ స్టే దేర్ ఫర్ అన్ అవర్ అండ్ యూ వాక్ అవుట్ హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఇది ఆర్థడాక్సీ కాదు ముట్టుకుంటే స్నానం చేయాలి ఇట్స్ నాట్ లైక్ ద్యాండ్ ఆ మైండ్లో విరక్తి గట్టిగా ఉండలేదు చూసుకోవాలి ఈ విధంగా ఎవరైతే సంసారంలో సంచరిస్తూ ఉంటారో ఎందుకంటే ప్రతివాడు సంసారంలోనే ఉంటాడు పడవ నీటిలోనే ఉంటుంది పడవ గట్టెక్కిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ ఏదో తుఫాను ఏదో వచ్చిందని అర్థం పడవ రోడ్డు మీకు వచ్చిందంటే అర్థం ఏంటండి తుఫాన్ వచ్చిందనమాట ఎక్కడుంటుంది నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి మనుషులందరూ సన్యాసులతో సహా సంసారంలోనే ఉంటారు శ్రీరామకృష్ణుని చెప్పినట్టుగా మనం సంసారంలోనే ఉండొచ్చు తప్పు కాదు సంసారం మనలో ఉండకూడదు కాబట్టి విషయ భోగపదే విరక్త శ్లోకం అనే సిద్ధం త్యక్ గృహే రతి మధు గతిహేతుభూత ఆత్మేక్షపనిషదర్థరసంపిబంత వేదస్పృహ విషయభోగప విరక్ ధన్యాశ్చరీ విజన విరక్తసంగా తక్వా మమాహమితి బంధకరే పదే డే నసదృా సమదర్శిన కర్తారమవ్యదర్పిత కి కర్మ పరిపాటాని ధన్యా ఈ శ్లోకాలు మొత్తం గీత ఎస్సన్స్ అంతా వాటిల్లో మీకు ప్రతిఫలిస్తూ ఉంటుంది శ్లోకం చూడగానే చెప్పచ్చు శంకర్లు రాశారా మరొకళ్ళు రాశారా పెద్ద విషయమేం కాదు సో రెండు మాటల్ని మీ డిక్షనరీ నుంచి విడిచిపెట్టే రెండు మాటలు నీ డిక్షనరీలో ఉండకూడదు ఏమిటా మాటలు అహం మామ ఆ మాటలు మీ డిక్షనరీలో ఉండకూడదు అంటే ఇప్పుడు ఏదైనా ఒక సభలో మాట్లాడాల్సి వచ్చిందనుకోండి ఆ సభలో మాట్లాడేప్పుడు నేను ఇది చేశాను నేను అది చేశాను అని మీరు మాట్లాడారనుకోండి అహం అనే మాట వచ్చింది కదా అలాగే మరో సందర్భంలో ఇది నాది అది నాది అని మీరు అంటున్నారనుకోండి మామ అనే మాట వచ్చింది కదా రెండు తప్పే ఇది జరిగింది అది జరిగింది ఇది ఇల్లా అయింది అది అల్లా అయిందని చెప్పాలి తప్ప అసమానం నేను నేను నేను నేను అనుకోండి శ్రీకృష్ణుడి గీతలో అయితే చాలా స్పష్టంగా ముక్త సంగహ అనహంవాది కర్మ ఫలమునందు ఆసక్తి లేకుముట కర్మ ఎడల అహం అనే పదమును ప్రయోగించకుముందుట పని కష్టపడి చేయాలి అహం అని వంట వండే నేను వంట వండాను అనుకోండి వంట తయారుగా ఉంది మీరందరూ భోజనాలు చేయండి అన్నాను కానీ నేను పెద్దవాళ్ళు అలా అనుకుంటే విన్నారా మీరు ఎప్పుడైనా వాళ్ళు మొత్తం అంతా వంట వండేసి వంట అయిపోయిందర్రా అనేవారు తప్ప నేను వంట చేశాను అని అనేవారు కానీ చేసి అందరూ భోజనాలు చేసేశారా అమ్మాయ అనేవారు తప్ప నేను అందరికీ భోజనాలు పెట్టేశాను అని అనివారా ఎప్పుడైనా అసలు ఆ విన్నారా ఎప్పుడారా ఎవడైనా అలా ఉన్నాడంటే వాడికి ఆత్మ వాడికి తత్వం తెలియదు వాడికి జీవిత రహస్యమే తెలియదు అహం అనకూడదు మీరికి అస్తమాను ప్రతిదానికి అహం అహం అహం అంటూ ఉండకూడదు లోకం అలా ఉండదు లోకం నేను చెప్తున్న విరుద్ధంగా ఉంటుంది అని చెప్పిన అది అజ్ఞానమునకు మరో పేరే లోకము లోకము అజ్ఞానము అంటే బాగుండదు నొచ్చుకుంటారని లోకులు లౌకికులు అని అంటారు మరి ముఖం మీద అజ్ఞానులు అంటే బాగుండదు కదా లౌకికులు అంటే ఓహో ఏదో వర ఏదో అనుకుంట ఆ పదాల అర్థాలు తెలియవు కాబట్టి చలామణి అయిపోతుంది మొన్న ఒక ఆయన నేను విన్నాను సభికులందరికీ నమస్కారం అనండి సభికులు అంటే దూడగాడు అని అర్థం మరి సభలో ఉన్నవాళ్ళంటే సభలో ఉన్నవాళ్ళంటే సభాసదులందరికీ నమస్కారం అనాలి సభాసద్దులు అనాలి కానీ సభికులు అనకూడదు సభికులు అంటే దూరగాళ్ళు అనర్థం అలాగే లౌకికులంటే అజ్ఞానులు అని అర్థం ఆ పదానికి అర్థం అది ఎనివే కాబట్టి ఈ లోకంలో వాడే ఈ పదాలు చాలా తప్పు మమా మమా అనకూడదు అండి మమా ఇది ఏమిటి వాచి అనాలి తప్ప మమా అని అనుకో నా వాచి అనుకూడదు నా రేడియో అనుకూడదు నా పుస్తకం అనుకోవద్దు ఇది పెట్టుకోవాలి సంధ్య పుస్తకం భద్రంగా పెట్టుకోవాలి కదా అంతేకాదు మమా అనుకోడు అంచేతనే ఎప్పుడు సంధ్యావందనం చేసేప్పుడు కూడా మమా అనుకూడదు సంధి చేసేయాలి మమోపాతునిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని ఆగాలి అప్పుడు మమా అన్న దోషం మీకు తగలదు ఇలా ఇవ్వడం మమా అని అనుకుంటున్నారు అనుకోండి అంత దోషమే ఈ దేవాలయాల్లోనూ పూజల్లోనూ మమా అనుకోమంటారు అప్పుడు మీరు వెంటనే అవనాలి మమ అనుకో మా గురువు గారు అని అదే మా గురువు గారు కాబట్టి పోనీ ఇంకొకటి ఏదో మేము అలా ఉపనిషత్తుల్లో అలా చెప్పాడు మమ అనుకో నిర్మో నిరహంకార మమ అనుకోతున్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పాలి మీ దానికి అంటే ఆయన అంటేటప్పుడు మరి మన మహాసంకల్పనలా కుదుర్తుందంటాడు అప్పుడు చెప్పాలి మమో పాత్ర దురదక్షయ ద్వారా సుబ్రహ్మేశ్వరుడు ప్రీత్యర్థం అనుకోవాలి ఆయన అలాగే అనుకోవాలి మనం అలాగే అనుకోవాలి అంతేకాదు ఉత్తి మమా అనుకోకూడదు తప్పు పదం అవుతుంది ఇక్కడ ఇంకా శంకర్లు తేలిగ్గా చెప్పారు మహాభారతంలో అయితే మమేతి ద్వక్షరో మృత్యుహో మమ అనే మాట అదే మృత్యు అదే రెండు అక్షరాల మృత్యువు అజ్ఞానమే మృత్యువు కదండి ఇంక ప్రమాదం వై మృత్యుమహం బ్రవీని ప్రమాదము అంటే పొరపాటు తప్పు అదే మృత్యువు నేను చెప్తున్నాను అను ఉపనిషత్తులు వస్తుంది అక్కడ కాబట్టి అహం పదములు బంధహేతువులని వాటిని విడిచిపెట్టేసాయి నీ డిక్షనరీలో ఆ పదము ఉండకూడదు ఎప్పుడు కూడా పదము భావము కలిసి ఉంటాయి వాక్కు అర్థము లాంగ్వేజ్ అండ్ థాట్ వర్డ్ అండ్ థాట్ పదం ఉందంటే థాట్ ఉందనమాట థాట్ ఉందంటే పదం ఉంటుంది పదమే లేదనుకోండి థాట్ ఉండదు అంటే ద థాట్ డెన్ క్రాస్ ది మైండ్ ఇది నాది అనే ఆలోచన తలగదు రైల్లో ప్రయాణం చేస్తారు ఇది నాది అనుకుంటారా అనుకో అనిపించకపో ఈ జీవిత యాత్ర కూడా అలాగే చేసేయాలి ఒకప్పుడు కొన్ని రైళ్లు ఉంటాయి ఇప్పుడు ఈ ఢిల్లీ వెళ్ళి రైలు పూర్వం ఎక్కివాళ్ళం ఇంక ఇప్పుడు మానేసాం కానీ ఇప్పుడు ఢిల్లీయే మానేసాం సో ఆ రైలు రేపు ఇరవై గంటలైనా ఇంకా మీరు రైల్లోనే ఉంటారు సిల్లీ వాళ్ళ ట్రైన్ ఉండే ఇరవై గంటలు చైనాలో వాహున్ అనే టౌన్ నుంచి గ్యాంగ్ జూ అనేదో పెద్ద టౌన్ ఉంది బిగ్ టౌన్స్ అది బొంబాయి కలకత్తా లాగా మధ్యలో ఎగ్జాక్ట్లీ థౌజండ్ కిలోమీటర్స్ ద ట్రైన్ క్యారీస్ పీపుల్ ఇన్ త్రీ అవర్స్ ఎగ్జాక్ట్లీ కిలోమీటర్స్ త్రీ అవర్స్ అది దాని టైము ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కితే ఇరవై నాలుగు గంటలైతే అప్పుడు ఆగ్రా మథురా అంటూ ఉంటుంది ఇంకా ఇరవై నాలుగు గంటలు అయ్యాక ట్వంటీ ట్వంటీ ఎయిట్ అవర్స్ పడుతుందా ఒకప్పుడు అలా ఇప్పుడు అలాగే ఉందా అయ్యాకా ట్వంటీ అవర్స్ బెటర్ వాట్ బెటర్ సో ఆ ట్రైన్ అంత పెద్ద ప్రయాణం కదా అని ఇది నాది అని అనుకుంటారే ఆ భోగిని నాది అని అనుకోడు ఆ భోగి నాది ఈ ట్రైన్ నాది అని అనుకోడు జీవనయాత్ర అలాంటిది ఇంట్లో నాది అనేది ఏమి ఉండదు నేను అంటే దేహము నేను అనుకోవాలి నేను అనుకున్న దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి పోతాను ఈ నాది అన్నది మరీ అధ్వానం నా ధనము అంటాడు అది వినపెట్లో ఉంటుంది వీడికి నా భార్య అంటాడు గుమ్మం దాకా వచ్చి వెనక్కి తిరుగుతున్నాడు నువ్వు వెళ్ళిన వాయా నేను ఇంకో కొంతకాలం ఇక్కడ ఇల్లు వాకి తీసుకోవాలి తప్పేం లేదు ఇంక లోకపు తీరు అలా ఉంది అంటే కొడుకు వస్తాడు కొడుకు కొడుకులు వాటివారు వచ్చి వాడు కొరివి పెట్టి మంట పెట్టేసి వెనక్కి తగ్గుతాడు అంటే వాడు ఆధారం ఇంకా వీటితో వచ్చేది ధర్మాధర్మాలు వెళ్ళే వస్తాయి అని శాస్త్రం వల్ల చెప్తా వైరాగ్యం కోసం చెప్తా కాబట్టి నువ్వు ఏమిటి మమన్నావు మా ఏది రాని లేదు ఏదీ మమ లేదు అలాగే అహం కూడా ఈ రెండింటినీ విడిచిపెట్టవలను విడిగిన తర్వాత చూద్దాం మరి గీతలో శ్లోకాలు చదువుతున్నట్టుగా ఉంది ఆ శ్లోకం చూస్తుంటే రేపు చూద్దాం ఓం పూర్ణముద పూర్ణమిద